సత్యమేత నిజమే నీ అబ్జెక్షన్ కరెక్టే ఎందుకంటే జగత్తు ప్రకృతము కాదు జగత్త అని చెప్పేటువంటి సర్వము ఇత్యాది శబ్దములు కూడా ఏమీ లేవి ఇక్కడ కరెక్టే అయినప్పటికీ తథాపి అసతి విశేషోపాదానే సాధారణైన అర్థేనా సన్నిధాన సన్నిహిత వస్తుమాత్ర అయం నిర్దేశమ్య విశిష్ట కిత్ నువ్వు చెప్పిన అబ్జెక్షన్ కరెక్టే కానీ నేను ముందే చెప్పేశాను మీకు ఆ దృష్టాంతం ఉంటా కానీ ఎక్కడైనా ఏతత్ ఇది ఏత రిధం ఇది అనేటువంటి ఒకనొక ఒకనొక సర్వనామాన్ని వేసినప్పుడు ప్రయోగించినప్పుడు అక్కడ ఒక విశేష వస్తువు యొక్క పరామర్శ అది చేస్తుంది ముందు దానికోసమే మనం చూడాలి అక్కడ విశేష వస్తు పరామర్శ సుతరాము పొసగని సందర్భంలో అక్కడ ఇంకా ప్రకృతం కాకపోయినా ఉపశ ఉపపదము ఏమీ లేకపోయినా అంటే సంశబ్దితము కాకుండా ఇంకా వేరే గతి లేనప్పుడు విశేష పరామర్శకి స్థావు లేనప్పుడు అప్పుడు సాధారణాన్ని ఒకదాన్ని తీసుకోవాలి ఆ సందర్భాన్ని పెట్టుకుంటుంది ఆ సాధారణ ఇప్పుడు పేపర్ చదివి ఇలా మడత పెట్టి పక్కన పారేసి ఈ రోజుల్లో ఇవన్నీ చెడిపోయాయి వెండోయ్ అంటాడు అంటే అప్పుడు ఇవి అంటే ఏమిటి పాలిటిక్స్ అని ఇవి అంటే పాలిటిక్స్ అని చెప్పడానికి ఏమి హేతువు ఉన్నది అక్కడ ఏమి హేతువు లేదు విశేష పరామర్శ ఏదైనా చేస్తే బెటరు కానీ అక్కడ విశేషం ఏం లేదు ఎందుకంటే పేపర్ మూసి పక్కన పారేసేడం పేపర్ తెరిచి ఉంటే అక్కడ ఏ ఐటమ్ను చదువుతున్నాడో ఇవి అన్నది ఆ ఐటం వార్తకు చెందినట్టుగా మనం కనెక్ట్ చేసుకోవచ్చు వీడు పేపర్ మూసి పక్కన పారేసేదంటే మొత్తం అంతకీ పరామర్శే తప్ప ఇంకా విశేష పరామర్శ లేదు అటువంటి సాధారణ పరామర్శ చేయాల్సిన సందర్భంలో ఏత్యబ్దము జగత్తుని తప్ప మరి దేన్ని పరామర్శ ఆ విధంగా నీవు చెప్పిన ఇబ్బందులు ఉన్నప్పటికీ మనం జగత్తునే ఇక్కడ తీసుకోవాలి ఇప్పుడు చూడండి నా వాక్యం తధాపి అసతి విశేషోపాదానే విశేషము యొక్క స్వీకారము లేనప్పుడు సాధారణేన సన్నిధానేన అర్థేన ఒక సాధారణమైన అర్థం చెప్పుకోవాలి అది కూడా మనకి సన్నిధానంలో ఎదురుకుండా ఉన్నది అయి అప్పుడు అయం సన్నిహితమి వస్తుమాత్ర నిర్దేశ ఇది గమ్యతే కాబట్టి సాధారణార్థం సన్నిధిని సూచించే సాధారణార్థమును స్వీకరించి ఇదిగో ఇది మనకి సన్నిహితముగా ఉండే ఒకనొక వస్తువుకి నిర్దేశము అని మనం స్వీకరించాల్సి అలా స్వీకరించే ఎందుకని న విశిష్ట కిత్ అక్కడ ఏ ఒక్క విశిష్టమైన దాని యొక్క స్వీకారము అవకాశం లేదు కనుక అత్యంత సాధారణమైనది ఎదురుకుండా ఉన్నది ఏదో ఒకదాన్ని మనం స్వీకరించాల్సి ఉంటుంది విశేష సన్నిధానాభావాత్ విశేష సన్నిధానము సుతరాము లేదు కనుక కాబట్టి ఎతశబ్దం చేత ఎదురుకుండా ఉండేటువంటి జగత్తును స్వీకరించాలి అని చెప్పి అసలే సంశబ్దితము కాలేదు అనేది కూడా అంత కాదు కొంత సంశబ్ధితత్వము కలదు ఎందుకంటే ఒక విశేషం అంతకుముందు చెప్పబడి ఉన్నది ఆ విశేషము ఈ జగత్తనే సామాన్యం వైపు సూచనే ఇస్తూ అదేమిటంటే పూర్వత్ర చా ఆ చా అంటే ఇంతే కాదు పైగా ఇంకో అధికాంశం ఒకటి కలదు జగదేకదేశభూతానా పురుషాణం విశేషోపాదానాత్ అవిశేషితం జగదేవా ఇహ ఉపాదీయతే గమ్యతే ఎస్య వై తత్కర్మ అన్నప్పుడు ఎతత్శబ్దము జగత్తునే చెప్తుంది సంశబ్జితం కాకుండా ప్రకృతం కాకుండా సర్వసాధారణార్థాన్ని చెప్తుంది అని చెప్పడానికి మరో బలమైన హేతులు ఏమిటంటే దానికి ముందున్న వాక్యంలో ఈ ఆదిత్యాది పురుషులు అని మీరు ఆ లిస్టు అందరూ చంద్రుడు విద్యుత్తు మెరుపు మేఘము అది విద్యుత్ అంటే మెరుపే మేఘము వాయువు పృథివీ ఆపహ ఈ పురుషులందరూ ఇది ఈ పురుషులందరినీ చెప్పి ఇది అన్నారనుకోండి ఇది వాటెవర్ ఇది ఎవని యొక్క సృష్టియో అన్నారనుకోండి లేదా ఇది ఎవని యొక్క కార్యమో కర్మ అంటే కార్యమే అన్నారు అప్పుడు స్పష్టంగా ఈ లిస్ట్ అంతా ఒక్కసారి మళ్ళీ మీరు చూసుకుంటే ఈ ఇదంటే జగత్తనండి అని తెలిసిపోతుంది ఇంతకు ముందు చెప్పిన లిస్ట్ అంతా జగత్తులో ఉండే కొన్ని విశేషాలని చెప్పి ఏ జగత్తులో ఈ విశేషాలన్నీ అంతర్గతంలో ఉన్నాయో ఆ జగత్తుని నిరూపదంగా సామాన్యమాత్రంగా ఈ ఏతత్ అనే శబ్దము నిర్దేశిస్తోంది అని స్పష్టమైపోతున్నాడు కాబట్టి ఆ పన్నెండుగురు పురుషుల్ని మీరు ఆ లిస్ట్ ఎదుర్కొన్నా పెట్టుకుంటే ఓకే ఇది జగత్తనండి బాబు అని తెలుసుకోండి ఇంకా అప్పుడు చక్కగా ఫిట్ అవుతుంది ఎలాగో తెలుసిన ఇన్పర్టికులర్ ఈ పన్నెండుగురు పురుషుల్ని ఎవరు సృష్టించాడో ఇన్ జనరల్ ఈ పన్నెండు ఊరితో పాటు సర్వము ఉన్న జగత్తుని ఎవరు సృష్టించాడో అని వాక్యం పెర్ఫెక్ట్గా ఉంటుంది సరిపడిందని ఇప్పుడు జగద్వాచ్యత్వం సుస్పష్టంగా ఫిక్స్ అయింది దాంట్లో పూర్వత్ర జగదేకదేశభూతానా పురుషానాం విశేషోపాదానాత్ హిందువాక్యంలో జగత్తులో అంతర్గతం ఏకదేశము అంటే పార్ట్ భాగము జగత్తులో భాగములై ఉన్న పురుషుల్ని విశిష్టమైన నామధేయాలతో స్వీకరించారు కనుక ఇప్పుడిక్కడ ఏత్ శబ్దం చేత అటువంటి విశేషము ఏమీ లేకుండా సామాన్యాకారంగా జగత్తు మాత్రమే స్వీకరింపబడుతున్నది అని నిర్ధారణ చేశారు అది జగద్వాచ్యత్వా దీని మీద ఇంకా మొత్తం తాత్పర్యం చెప్తున్నారు ఆయనకే అర్థమైపోయింది చాలా జటిలంగా దీన్ని టెక్నికల్గా మనం తయారు చేసి పెట్టామని తెలిసిపోయి ఏ తదుక్తం భవతి అయ్యా మొత్తానికి సారం ఏ విధంగా ఉంది చూసుకోండి ఏమిటంటే ఏతేషాం పురుషాణం జగదేకదేశభూతాం కర్త ఎవడైతే జగత్తులో అంతర్గతములై ఉన్న ఆదిత్యచంద్రాది పురుషులను సృష్టించిన వాడు అని చెప్పారు ముందు కిమనెన విశేషణేనా విశేషేణ ఈ విశేషాన్ని విశిష్టంగా చెప్పారు విశేషేణ అంటే విశేషణేనా అర్థం ఈ విధంగా పర్టికులరైజ్ చేసి చెప్పడం ఎందుకు ఈ ఆదిత్యాది పురుషుల్ని ఎవడైతే సృష్టించాడో అని ఎందుకు అలా పర్టికులర్ చేసి చెప్పారంటే ఎస్య కృత్నమేవా జగద కర్మ ఇది అలా పర్టికులరైజ్ చేసి ఎందుకు చెప్పారో తెలుసిన ఏమండ కేవలం ఈ పురుషుల్ని పన్నెండు మందినే సృష్టించాడనుకుంటారేమో ఏ రకమైన విశేషములు లేని సకల జగత్తును కూడా సృష్టించిన వాడు వాడే అని చెప్పాడు ఆ సందర్భంలో ఉన్నటువంటి ఆదిత్యాది పురుషుల్ని ఆ పరమాత్మయే సృష్టించాడు అని నీకు చెప్పాడు అది సందర్భం ప్రకృతం ఎందుకని బాలాకి ఆ పన్నెండు మంది పురుషుల్ని బోధిస్తానని ప్రతిపాదించినాడు కనుక ఈ పన్నెండు మంది నువ్వు నాకు బోధించక్కర్లేదు ఈ పన్నెండు మందిని ఎవరు సృష్టించాడో అని ఆ బాలాకి చెప్పిందంతా చెప్పి కేవలం ఈ పన్నెండే కాదు ఈ మొత్తం జగత్తును ఎవడు సృష్టించాడో ఆ బ్రహ్మను నేను తెలుసుకున్నాను నువ్వు తెలుసుకోవని చెప్పాడు బాగుంది కదా ఇప్పుడు అలా విశేషణం చేసి ముందు ఎవడ ఎవడైతే ఈ మంది పురుషుల్ని సృష్టించినాడో అని విశేషణం చేసి ఆ విశేషణం నుంచి సామాన్యాన్ని పికప్ చేసి అలా విశేష కేవలము ఈ పన్నెండు మంది మాత్రమే అనుకుంటావేమో కిమనేనా విశేషేణ ఇంత మాత్రమే అని అనుకోవాలి ఇంత మాత్రమే ఎలా చెప్పుట చెప్పుట ఎలా మొత్తం జగత్తంతా ఏ విశేషమో లేకుండా మొత్తం జగత్తంతా కూడా ఎవని యొక్క అది వాక్యం కిమనేన విశేషేణ నేను మళ్ళీ తెలుగులో చెప్తా చూడండి ఎవడైతే ఈ ఆదిత్యా చంద్రాది పురుషులను అందరినీ సృష్టించినాడో ఎందుకంటే అలాండవెందుకు కేవలం ఈ ఆదిత్యాది పురుషులను మాత్రమే సృష్టించినాడు అని అండవెందుకు ఆదిత్యాది పురుషులే మాత్రమే కాదండి మొత్తం ఈ జగత్తునంతా ఎవడు సృష్టించినాడో సరిపడిందండి ఇప్పుడు జగత్ ఇంక్లూడ్స్ ఆదిత్యాది పురుషులతో సహా మొత్తం జగత్తునంతానే ఎవడు సృష్టించినాడో అదే అర్థం ఇంకా వా అన శబ్దం ఉన్నది ఎస్ వా ఏతత్ కర్మ వా శబ్ద ఏకదేశర్తృత్వ వ్యావృత్ర్థ వా అనేదానికి అర్థం ఏమిటంటే ఈ పన్నెండు మంది పురుషులను మాత్రమే సృష్టించాడు ఎవడే యో వై ఏాం పురుషాణం అన్నప్పుడు మీకేమనిపిస్తుంది ఓహో ఈ పన్నెండు మందిని సృష్టించిన వాడా అనిపిస్తుంది కేవలము ఈ పన్నెండు మందిని మాత్రమే సృష్టించిన వాడు అనే ఒక పరిచ్ఛేదం మీ మనస్సుకు అటువంటి పరిచ్ఛేదాన్ని తిరస్కరించటం కోసం వా అని వాడారు దాన్ని తెలుగులో చెప్తూ చూడండి ఎవడైతే ఈ పన్నెండు మందిని సృష్టించాడో ఆ మాటకు మొత్తం జగత్తుని ఎవడు సృష్టించాడో అని అంటా ఆ మాటకు వస్తే అనే ఎక్స్ప్రెషన్కి అర్థం ఏంటి అర్థం ఏంటంటే కేవలం ఈ పన్నెండు మందిని సృష్టించిన వాడని అనుకుంటావేమో అలా అనుకోద్దు అని వా వా వా వై కాదు వా ఏతట్ ఎస్య వా ఏతత్ కర్మ అలాగే నేను అలాగే అనుకున్నాం ముందు వై అనుకునే తర్వాత వా అనే చేసుకున్నాం అక్కడ ఎక్కడ వచ్చిన సమస్య ఏంటంటే వా ఏతనే సంధి వై ఏతతో సంధి అలా రాదు వా ఏతతనే సంధి ఒకవేళ మీరు వై ఏతన్నప్పుడు కూడా సంధి ఎలా వస్తుంది వా ఏతతనొస్తుంది వైతతలు రాదు వై ఏతతో సంధి చేస్తే వా ఏతతో అయా దేశం వచ్చి వాయు యకార లోపం వచ్చి వా ఏతతను ఉంటుంది అక్కడ వా ఏతను లేదు వైతతను కాబట్టి వై ఏత సంధి కాదు వా ఏత ఇంకా సందేహం అనేది ఏమీ లేకుండగా శంకరులు భాష్యంలో వా శబ్ద అంటున్నారు వా అనే శబ్దము స్పష్టమైపోయింది కదా అది ఏకదేశ వచ్చిన కర్తృత్వం అంటే ఆయన ఆయన దేనిని సృష్టించాడు ఈ పన్నెండు మందినే సృష్టించాడు అంతే ఆ కర్తృత్వం లిమిటెడ్ అని అనుకుంటావేమో కాదు కర్తృత్వం పన్నెండు మంది పురుషులకి మాత్రమే పరిచ్ఛన్నము కాదు అని చెప్పట కోసం వా ఏ బాలాకినా బ్రహ్మత్వాభిమతా పురుషా కీర్తితా తాం అబ్రహ్మత్వఖ్యాపనాయ విశేషోపాదానం సరే మొత్తానికి ఏతత్ అంటే జగత్తు ఎస్య ఏతత్ కర్మ ఈ జగత్తంతా ఎవన యొక్క కార్యము అన్నప్పుడు ఆ పన్నెండు మంది కూడా ఇంక్లూడెడేగా అటువంటప్పుడు మళ్ళీ పర్టికులర్గా పని కట్టుకుని ఎవళ్ళైతే ఈ పన్నెండు మందిని సృష్టించాడో అనేది చెప్పినట్టు మళ్ళీ ఇంకో రివర్స్ డైరెక్షన్ ఇంతదాగా యశ్యవాయతత్కర్మని దాన్ని అబ్జెక్ట్ చేశాం ఇప్పుడేమంటున్నాం అది స్వీకరించి అది ఇంకెందుకు సకల జగత్తుని ఎవడు సృష్టించాడో అంటే సరిపడుతుంది కదా అంటే అలా కాదు విశేష ఉపాదానానికి ఓ హేతు ఉంది విశ పనికట్టుకుని ప్రత్యేకంగా చెప్పడానికి హేతు ఏమిటంటే ఆ పన్నెండు ఒక్కొక్కటిగా బ్రహ్మని బాలాకి చేత చెప్పబడ్డారు ఆ పన్నెండుగురు ముఖ్య బ్రహ్మలు కాదు ఎందుకంటే అబ్రహ్మ అంటే ముఖ్య బ్రహ్మలు కాదు అలా తీసుకోండి బ్రో ఎలా చెప్పినా సరిపడుతుంది దేవుడు విగ్రహంలో లేడు అన్నారనుకోండి దాన్ని తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది అందుచేత ఏమనాలి దేవుడు విగ్రహంలో మాత్రమే లేడు సర్వవ్యాపకుడు దేవుడు విగ్రహంలో లేడాయా సర్వవ్యాపకుడయ్యా అన్నారనుకోండి అప్పుడు సర్వంలో విగ్రహం కూడా ఉంటుంది కాబట్టి అసలు ఏ రకమైన కన్ఫ్యూషన్ లేకుండా ఉండడం కోసం దేవుడు విగ్రహంలో మాత్రమే లేడండి సర్వవ్యాపకుడుండి అని మీరు చెప్తే క్లీన్ నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను కదా కాషస్గా మర్చిపోకుండా మాత్రమే అనే పదాన్ని పెడతాను సో దాట్ ఎవరికి రాంగ్ ఇమోషన్ రాకుండా ఉంది అని కాబట్టి కొంచెం ర్యాష్గా చెప్పాలంటే విగ్రహంలో లేళ్ళ వాళ్ళవదా విగ్రహంలో లేడు అంతటా ఉన్నాడు అంటాడు కొంచెం ర్యాష్గా చెప్తాడు ఒక విధంగా దాన్ని కష్టపడి జస్టిఫై చేసుకోవచ్చు కానీ కొంచెం ర్యాష్నెస్ ఉంటుంది ఒకప్పుడు ఫిలాసఫర్స్ ర్యాష్గా కూడా చెప్తారు మీకు దృష్టాంతం చెప్తా కొంతమందికి దేవాలయంలో ప్రవేశం ఇవ్వట్లేదు అని కనుక శ్రీనాథ దేవాలయం శ్రీనాథ అంటే అక్కడ రాజస్థాన్లో ఎక్కడో ఉన్నట్టు అక్కడ వల్లభాచార్యులు స్థాపించింది మొత్తానికి వాటెవర్ ఆ శ్రీనాథన్ దేవాలయంలోకి ఎవరినో చమార్పణలో రానివ్వట్లేదు అన్నప్పుడు మహాత్మా గాంధీ సత్యాగ్రహం చేశారు గాంధీ గారు చూడండి ఇండియాలో హిందూ సమాజంలో ఎన్ని ఇలాంటి విద్యూరాలు వింటే ఆశ్చర్యం వస్తుంది గాంధీ గారు సత్యాగ్రహం చేశారు ఆయన నేషనల్ మూమెంట్ స్వాతంత్ర సంగ్రామం ఆ పనిలో ఉండగానే మన విత్ ది సొసైటీ దీంతో బ్రిటిష్ వాడికి సమాధానం లేదు విత్ ఇన్ ది సొసైటీ ఈ అన్యాయాన్ని నివారించడం కోసమని ఆయన అక్కడికి వెళ్ళి ఆ శ్రీనాథ దేవాలయం ఉన్న చోటికి వెళ్ళి సత్యాగ్రహం చేశారు చేసి దేవాలయ ప్రవేశం కల్పించారు అది మొట్టమొదటి హరిజన దేవాలయ ప్రవేశోద్యమంలో మొట్టమొదటి స్టెప్ ఫస్ట్ స్టెప్ హీ స్టార్టెడ్ విత్ ది బిగ్గెస్ట్ శ్రీనాథ్ దేవాలయం చాలా పెద్దది ఆ ఏరియాలో అప్పుడు ఆ సత్యాగ్రహానికి ఇంకొక ఫిలాసఫర్ని ఈయన ఇన్వైట్ చేశాను గాంధీ గారు ఈ సత్యాగ్రహం చేద్దాం రాని ఫిలాసఫర్ అంటే ఆయన ఏం చెప్పాడో తెలుసినా నేను రాలన్నాడు ఎందుకు రావాలన్నారు ఈ నాట్ ఎగ్నస్ దై డోంట్ యు కమ్ అంటే It is, doesn't matter whether you enter a temple or not. God is everywhere. It doesn't matter. In Japan. In Ramana. And Gandhigala Narava, I agree with your point, but I have another point and then, okay, you go. If you have another point, you go. I am well aware of it. Gandhigala Narava. You do question about the other. ఎవరాయ నా కడుపులో దాచిపెట్టుకుందా పడుకున్నారు అది కొంత పక్కన పెట్టారు అదిగో తల్లిగారు ఇదిగో జిడ్ కాయలు కన్ఫామ్ చేశారు జిడ్డు కృష్ణమూర్తి గారు ఏమన్నారని డజన్ మేటర్ ఉన్నారు ఈ మేటర్ Not only they, even you it doesn't matter యూజన్ యూ గోట్ డల్ బెటర్ ఎందుకంటే ఆకాశమే దేవుడు రా నేలే దేవుడు ఫిలాసఫర్స్ అలా ఉంటారు షేడ్స్ ఉంటాయి ఫిలాసఫర్స్లో అంటే తత్వాన్ని జీర్ణించుకున్న వాళ్ళలో ఒక్కొక్కలో ఒక్కొక్క షేడ్ కనబడుతుంది మీకు ఎనీవే సో బాలాకి బ్రహ్మ బ్రహ్మ బ్రహ్మని బోధిత్య వాళ్ళందరూ బ్రహ్మలు అంటున్నారు భాషశేకారులు అబ్రహ్మ అంటే ఆ ముఖ్య బ్రహ్మ చెత్త మీరు అలా స్వీకరించవచ్చు నామరూపాలు బ్రహ్మలా అవుతుందండి మీరు అంతా తిప్పి తిప్పి తిప్పి మళ్ళీ నామరూపాలు బ్రహ్మని పెడితే అది మళ్ళీ ఏమవుతుంది సెల్ఫ్ కాంట్రాక్షన్ అయిపోతుంది నామరూపాలు బ్రహ్మల్లో అవుతుంది పూర్వం వాళ్ళు శివలింగాన్ని ఆరాధించేవారు వాళ్ళు దేవాలయాలు ఎరగరు దేవాలయం అంటే శివాలయమే there is no another kind of devalaya devalayam ante shivalaya kada lingame undedi lingam annadi it is a it is in between namaroopalaki anamaroopalaki in between adi roopamu gaadu namamu gaadu kali dannu namamu roopamindu swekarintaru there are no it includes all shapes it is not any particular shape lingam ante a shape undani ga a shape ledhu antho mukku ledhu kaal ledhu kannu ledhu emi ledhu అలాగా కాబట్టి ముఖ్య బ్రహ్మ కాదు అనివే అని అందుకోసమని ఆ పన్నెండు మందిని ఇంక్లూడ్ చేశాడు నువ్వన్న పన్నెండు మందిని పన్నెండు మంది ఆ మాటకు అన్న మొత్తం జగత్తంతా ఎవరు సృష్టించినాడో అది ముఖ్యం ఆ బ్రహ్మను నీవు ఇప్పుడు అసలు వినపడుతు ఇప్పుడు వినపడుతుందా వాయిస్ గట్టిగా ఉంది కాబట్టి వినపడుతూ ఉందేమో పర్వాలేదు కాబట్టి ఆయా ఇది సపరేట్ సపరేట్ సపరేట్ బ్రహ్మలు ఉన్నాయి చూసారా ఇన్ ఇట్స్ సెల్ఫ్ దట్ ఈస్ కంప్లీట్ అని నువ్వు అనుకోవద్దు అవి అమోక్ష బ్రహ్మలు నామరూపం అంటే అమోక్ష్యమే అని సూచిస్తూ అందుకోసం వాటిని పర్టికులర్గా మెన్షన్ చేసి వాటందరినీ ఎవడైతే సృష్టించాడో ఈ సకల జగత్తుని ఆ మాటకు వస్తే ఈ సకల జగత్తుని ఎవడైతే సృష్టించారో ఆ మాటకు వస్తే అంటే వా అని అర్థం ఆ రకంగా జగద్వాచిత్వం పెట్టేరు కనుక ఆ వాక్యం చేత బ్రహ్మయే ముఖ్య బ్రహ్మయే నిర్గుణపర బ్రహ్మయే నిర్దేశించబడును ఏం బ్రాహ్మణ పరింరాజకన్యాయన సామాన్య విశేషాభ్యాం జగత కర్త వేదితవ్యత్యా ఉపదిశ్యతే ఇప్పుడు ఇక్కడ యో వై ఏాం పురుషాణం కర్త ఎర్మ అని చెప్పినప్పుడు అది హిరణ్యగర్భుడు కాదు జీవుడు కాదు పరబ్రహ్మయే ఆ పరబ్రహ్మయే ఇన్ పర్టిక్యులర్ ఈ ఆదిత్యాది సృష్టించిన వాడు ఆ పరబ్రహ్మయే ఇన్ జనరల్ ఈ సకల జగత్తుకు కారణము అది ఫైనల్ కంక్లూషన్ అలాగా ముందు విశేషం చెప్పి అంటే ఇన్ పర్టికులర్ ఆదిత్యాది పురుషులను సృష్టించిన వాడు అని విశేషం చెప్పి ఇన్ జనరల్ జగత్తును సృష్టించిన వాడు అని సామాన్యం చెప్పి ఒకే పరబ్రహ్మ గలదు ఆ పరబ్రహ్మను మీరు తెలుసుకోవాలి అని ఆ వాక్యానికి అర్థము సవైవేదిత్య అది వాక్యానికి అర్థము ఈ రకంగా ఆ బ్రహ్మయే సర్వమును సృష్టించాడు అని చెప్తే ఇంకా విశేషం ఇంక్లూడెడ్ కదా అయినా కూడా ఈ పర్టికులర్ విశేషాన్ని చెప్పి సామాన్యాన్ని చెప్పుట అనే దానికి ఓ న్యాయాన్ని ఇచ్చారు శంకర్ దానికి బ్రాహ్మణ పరివిరాజక న్యాయము పేరు ఆ న్యాయం ఏమిటంటే ఇక్కడ ఆనంద రత్న ప్రభాకారుడు ఇచ్చాడు ఆ న్యాయము బ్రాహ్మణా భోజయతవ్యా పరివ్రాజకాశ్చ అని చెప్పాడు ఇప్పుడు బ్రహ్మవిధుల సభ బ్రహ్మవిధుల బ్రహ్మవేత్తల సభ యాజ్ఞవల్కి మహర్షి మొదలైన మహర్షులు ఉన్నారు గృహస్థులు ఉన్నారు సన్యాసులు ఉన్నారు జనక మహారాజు పెట్టాడు సభ సభ తర్వాత ఈ బ్రహ్మవేత్తలందరికీ భోజనం పెట్టండి సన్యాసులకు కూడా భోజనం పెట్టండి పరిమిరాజకులు ఏమండ ఏమండ అక్కడ బ్రహ్మవేత్తలకి భోజనం పెట్టమంటే దట్ ఇంక్లూడ్స్ పరిమిరాజకస్ ఏం పరిమి బ్రాహ్మణ అంటే బ్రహ్మవేత్తలు తీసుకోవాలి మీరు లేకపోతే కుదరదు బ్రాహ్మణ అంటే కులం బ్రాహ్మణుడు అంటే కుదరుంటది దాన్ని కుదిర్చే పద్ధతి ఏమిటంటే బ్రహ్మవేత్త అలా ఉంది ప్రసంగం అక్కడ యాజ్ఞవోల్క్య దాగి సంవాదము ఇచ్చారు చోట బ్రాహ్మణ శబ్దానికి ముఖ్యార్థమే తీసుకున్నారు ముఖ్యార్థం ఏంటంటే బ్రహ్మవితే అముఖ్యర్థం ఏంటంటే పుట్టుక చేత బ్రాహ్మణులు అముఖ అలా తీసుకున్నారు అక్కడ మీరు బృధారంగంలో ముందుకొస్తే కనపడతాయి కనుక ఈ సభలో బ్రహ్మవిధులు ఎంతమంది అయితే ఉన్నారో బ్రహ్మవిధులు సభదే అందరూ బ్రహ్మవిధులే అయ్యా ఈ బ్రహ్మవిధులు భోజనం పెట్టండి భోజనాలకు ఏర్పాటు చేయండి అని రాజుగారు ఆజ్ఞ జారీ చేశారు బ్రహ్మవిధులలో సన్యాసులు కూడా ఉన్నారు మళ్ళీ సన్యాసులకు కూడా భోజనం పెట్టండి ఏం చెప్పడం ఎందుకు అనవసరం వేర్ ఇంక్లూడెడ్ అనవసరమైన వాళ్ళకు ఒక ఇవ్వడం కోసం పరంరాజ కాశ్చ భోజయత్యా వాళ్ళెందు ప్రత్యేకమైన ఆదరం చూపుట అనే ఒక విశేషాంశము కలదు అందుకోసం ఇంక్లూడ్ అయినా కూడా పరిమిరాజక అశ్చ భోజ్యా అని చెప్తారు ఇన్ని బ్రాహ్మణ పరమిరాజక న్యాయము అంటారు దాన్ని ఇప్పుడు అప్లై చేయండి ఈ జగత్తు ఎవరిని సృష్టియో అంటే దాంట్లో ఆదిత్యాది పురుషులు కూడా ఇంక్లూడ్ అయిపోయారు కానీ ఆదిత్యాది పురుషులు ముఖ్య బ్రహ్మలు కాదు అని చెప్పుటానే ఒక విశేషాంశం కలదు ఆ విశేషాంశాన్ని పిక్చర్లోకి తెచ్చుకోవడం కోసం ఆ విశేషంగా చెప్పారు ఆ రకంగా బ్రాహ్మణ పరమిరాజక న్యాయం బ్రాహ్ పరమిరాజకలకి భోజనం పెట్టండి బ్రాహ్మణులకి భోజనం పెట్టండి బ్రహ్మవిధుల్లో గృహస్థులు ఉండొచ్చు సన్యాసులు ఉండొచ్చు సన్యాసులు ఇంపార్టెంట్ ఆ న్యాయంలో వాళ్ళు ఇంపార్టెంట్ గృహస్థులు ఉన్నారు అయినప్పటికీ సన్యాసులకు ఇంపార్టెన్స్ ఇంపార్టెంట్ సన్యాసులైన బ్రహ్మవిధులకు ఇంపార్టెన్స్ ఇక్కడ ఈ ఆదిత్యాది పురుషులకు ఇంపార్టెన్స్ ఎందుకు ఇంపార్టెన్స్ అంటే ఇన్ పర్టికులర్గా చెప్పుకుంటూ వచ్చాడు కాబట్టి అవి ముఖ్య కాదని చెప్పడం ముఖ్య బ్రహ్మని ఈ రూపాల్లో మీరు ఉపాసన చేసుకోండి తప్పేం కాదు కానీ ముఖ్య బ్రహ్మ కాదు అని చెప్పడం ఇన్ దట్ సెన్స్ ఇట్ ఈజ్ ఇంపార్టెంట్ సమ్ ఇంపార్టెన్స్ ఉంది వాట్ ఎవర్ కైండ్ ఆఫ్ ఇంపార్టెన్స్ ఇట్ ఈజ్ ఆ ఇంపార్టెన్స్ ను సూచించడం కోసం తదంతర్గతమే అయినా విశేషాన్ని మళ్ళీ చెప్పారు అని కంక్లూడ్ చేశారు జగద్వాజిత్వా పరమేశ్వరశ్చ సర్వ జగత కర్త సర్వవేదాంతు అవధారిత కాబట్టి జగత్తుకి కర్త అంటే ఇంకా పరమేశ్వరుడేనా పరబ్రహ్మయేనా ఏం పోనీ మిగతా వాళ్ళెవరైనా కాదు వేదాంతంలోకి వస్తే సర్వవేదాంత ఉపనిషత్తుల్లోకి వస్తే జగత కర్త అంటే అది ప్రసిద్ధమైన బ్రహ్మలింగం ఆ అస్పష్ట బ్రహ్మలింగం కాదది స్పష్ట బ్రహ్మలింగం ఎందుకంటే జన్మాద్యశత అని బ్రహ్మ డెఫినేషనే అలా చెప్పారు కనుక అంతకంటే స్పష్టమైన బ్రహ్మలింగం వేరే ఏమీ ఉండదు స్పష్ట బ్రహ్మలింగం కాబట్టి ఈ జగత్తు ఎవని కర్మయో అనేసేస్తే అక్కడ చెప్పే పరబ్రహ్మయే అవుతుంది ఏతబ్దం జగత్తుని చెప్తోంది కనుక జగద్వాచ్యత్వాలు యో వైతేషాం పురుషాణం కర్త యస్య వై తగత్కర్మ అనే వాక్యం చేత బోధింపబడేది బ్రహ్మయే అది సూత్రం జగత్వాచి వాటి అయ్య వాక్య విషయం బ్రహ్మ ఏ అయితే అస విషయవాక్య ప్రతిపాదం బ్రహ్మ ఏ సూత్రం పూర్తయి జీవముఖ్యప్రాణలింగానే త్యాఖ్యాతం అయితే మీరు పూర్వపక్షంలో జీవలింగాన్ని చూపించారు ఈ లింగాన్ని బట్టి జీవుడవుతాడు ఏమిటి జీవలింగము లేపడం నిద్ర లేపితే వాడు తక్కువ లేచి కూర్చుంటాడు విజ్ఞానం వాడు జీవుడవుతాడు ఆ లేపడము అనేదంతా ఉంది కదా అది జీవలింగం ఆ పూర్వపక్షం అలాగే వచ్చింది కదా జీవుడే వీడని మరి ఆ జీవలింగం ఉంది దాని మాట ఏమిటి ముఖ్యప్రాణలింగము కలదు ముఖ్యప్రాణం అంటే హిరణ్య గర్భుడు ఆ లింగము కూడా కలదు మనం చూసాం పూర్వపక్షంలో ఈ లింగముల లింగము అంటే సూచకము ఇది ముఖ్యప్రాణము అని సూచించేటువంటి వర్ణన జీవుడు అని సూచించే పదము లేక వర్ణన వీటిని బట్టి ఇక్కడ ప్రతిపాద్యము అంటే ప్రతిపాదింపబడే వస్తువు జీవుడు లేక హిరంగ్య తప్ప పరబ్రహ్మ కాదు అని జీవముఖ్య ప్రాణ ఇది పూర్వపక్షం ఇది చే అన్నట్లయితే రేపూర్వపక్షం తద్వ్యాఖ్యాతం అది ఇంతకుముందే వ్యాఖ్యానించబడినది ఇది నేను మీకు చెప్పాను ఉంట ముందు కౌశీతక్కి ప్రాతర్దనాధికరణంలో చెప్పాను ఆ అధికరణం ఒక్కసారి మీకు గుర్తు చేస్తే ఆ అయిపోతుంది చాలా సింపుల్ అది ప్రాతర్దనాధికరణం మీకు చెప్పానుగా ఒక్కసారి అధికరణం తీయండి ఒకటి ఒకటి ముప్పై ఒకటి ప్రథమ పాదంలో ఆఖరి దాంట్లో ఓ సూత్రం ఒకటి ఉంది జీవముఖ్య ప్రాణలింగా నేతి చేసాత్రైవిధ్యాదాశ్రవాదిహత్యోగా అనే ఒక సూత్రం ఒకటి ఉన్నవాళ్ళు పుస్తకం ఉన్నవాళ్ళు తీసుకోవచ్చు ఆ సూత్రం ఒకటి ఒకటి ముప్పై ఒకటి ముప్పై ఒకటో సూత్రం ఏం దొరికిందా వన్ నైంటీ వన్ దొరికింది కదండి ఈ సూత్రం సూత్రం ఒకలాగే ఉన్నాయి చూడండి మనం చదువుతున్న సూత్రం ఎలా ఉంది జీవ ముఖ్య ప్రాణలింగాన్నేతి చే సమానమే అంటే జీవుడు లింగాలు ఉన్నాయండి హిరణ్య గర్భ లింగాలు ఉన్నాయి మీరేమో బ్రహ్మని చెప్పేసి తేల్చి చేసి సెటిల్ చేసి పరిస్థితే మరి జీవలింగాలను బట్టి జీవుడు రావాలిగా ఈ లింగాలకి గతి అంటే ఈ పూర్వపక్షం ఆ ప్రాతర్ధనాధికరణంలో కూడా వచ్చింది అప్పుడు దానికి ఎలాగా వ్యాఖ్యానం చేశారంటే నా కాదు ఎందుకని ఉపాసాత్రైవిద్యాతి ఇక్కడ మనం ఉపాసించవలేను అని చెప్పబోతున్నారు వేదితవ్య వేదితవ్య అంటే ఉపాసించవలేను ఉపాసన అయితే జ్ఞాన ప్రకరణమైతే జ్ఞా తెలుసుకున్నవలేను రెండు కూడా రెండు ఉపాసన అవచ్చు జ్ఞానం కావచ్చు ఇప్పుడు జీవలింగాలు ఉన్నాయి కాబట్టి జీవుడు ముఖ్య ప్రాణలింగాలు ఉన్నాయి కాబట్టి హిరణ్య బ్రహ్మలింగం సుస్పష్టంగా ఏతటు జగత్ బ్రహ్మలింగం కాబట్టి బ్రహ్మ ఇప్పుడు మనం ఉపాసించాల్సింది లేక తెలియదగ్గర ఎన్నొచ్చాయి మూడు వచ్చాయి ఎప్పుడు కూడా మూడు ఉండవు మూడు ఉపాసన ఉపాసనలు మూడు ఉండవు ఏదో ఒకటే ఉండవు జీవముఖ్య ప్రాణలింగాలు ఉన్నాయి కాబట్టి ఆ రంగు కూడా పట్టుకొస్తాము అంటే ఉపాసాత్రైవిధ్యా ఉపాస అంటే ఉపాసనం అంటే సగుణ బ్రహ్మ అయితే ఉపాసించుట నిర్గుణ బ్రహ్మ అయితే తెలియట రెండింటికీ వర్తిస్తుంది లాజిక్ కాబట్టి ఉపాసించాల్సింది కానీ తెలుసుకోవాల్సింది కానీ ఒకటి ఉండాలి తప్ప మూడు కాదు మూడు ఉండకూడదు అటువంటి ఉపాసాత్రైవిధ్యం వచ్చే వస్తుంది జీవలింగాలని నిత్య ప్రాణలింగాల్ని పట్టుకొస్తే కాబట్టి అది పనికి రాదు అని దాన్ని తిరస్కరించారు ఇది అక్కడ ప్రాతర్ధనాధికరణంలో మేము ఆల్రెడీ వ్యాఖ్యానము చేసి పెట్టినాము అని అక్కడ తిరస్కరించారు అది ఎలా తిరస్కరిస్తారంటే జీవలింగము జీవలింగం కాదది జీవలింగ ఆభాష జీవలింగంగా భాషిస్తుంది తప్ప జీవలింగమేం కాదది అలాగే ముఖ్య ప్రాణలింగం కూడా ముఖ్య ప్రాణలింగంలాగా నీకు అనిపించింది నువ్వు దాన్ని అలా ఇంటర్ప్రెట్ చేసేవు కానీ అది కూడా బ్రహ్మలోకే కలిసిపోతుంది ఆ రకంగా తిరస్కరిస్తారు అలాగ చూసుకోవాలి తప్ప ఏదో జీవలింగంలా కనపడిందని జీవుడు ముఖ్య ప్రాణలింగంగా కనపడింది కాబట్టి ముఖ్య ప్రాణము సుస్పష్టమైన బ్రహ్మలింగం ఉంది కాబట్టి బ్రహ్మ మూడింటిని తీసుకొచ్చి పెడితే మూడు ఉపాసనలు మూడు తెలియదగ్గవి అనే వస్తుంది అది అది పద్ధతి కాదండి ఉపనిషత్తులు మూడింటిని తెలుసుకోవాలని చెప్పట్లేదు బ్రహ్మని తెలుసుకోవచ్చు మూడింటిదిని తెలుసుకోమంటే సత్యాలు ఎన్నవుతాయి అక్కడికి మూడవుతాయి బ్రహ్మను తెలుసుకోమంటుంది నిజంగా దేవాలయాలకు వెళ్ళే వాళ్ళకు కూడా దేవుళ్ళని అందరినీ చూసొస్తాం అనుకోకూడదు ఇంతమంది దేవుళ్ళను చూసొస్తాం అనుకోకూడదు ఒకే దేవుడు వివిధ రూపాల్లో ఉన్నాడో అదొక శోభ ఒకే దేవుడు అనేక రూపాల్లో ఉండడము అది శోభ వేరు దేవుళ్ళు ఉన్నారు అంటే అది అజ్ఞానం ఒకే దేవుడు రూపాల్లో ఉన్నాయంట అబ్బా ఏం విభూతి విభూతులు ఎన్నున్నాయి డెబ్బై ఐదు భూతులు ఉన్నాయి ఇంకో డెబ్బై ఐదు భూతులు మీరు పెట్టుకోవచ్చు కూడా అది శోభ కాబట్టి ఉపాసాత్రైవిధ్యం అంగీకారం కాదు కాబట్టి అక్కడ జీవలింగము ముఖ్య ప్రాణలింగము కాబట్టి జీవుడున్నాడు ముఖ్య ప్రాణం ఉన్నాడు అది తిరస్కరింపబడింది అది వ్యాఖ్యానం అయితే శంకరులు దాన్ని కొంచెం వివరిస్తారు అక్కడ వ్యాఖ్యానం చేసింది అయినా దాన్ని ఈ కాంటెక్స్ట్కి అన్వయిస్తూ కొంచెం వివరిస్తారు ఇది మనం మళ్ళీ క్లాస్ లో చూద్దాం ఓం పూర్ణ మధ పూర్ణ మిదము